कटी। ले दी पूर्णमेगेका इंकोट लेरका पुट मूल मेरगने पुटन दरबोते लेदे इंकोक in here. తమ <laughs> శ్రయించా వారి దర్శనం అవడం అప్పుడే వారు పెద్దల వాక్యాలు అచల సిద్ధాంతానికి సంబంధించిన మాట్లాడుతుండేవారు ఒకరోజు ఇలా చర్చ సాగుతూ అర్ధరాత్రి ఒంటి గంటకి నేను మాట్లాడుతూ మాట్లాడుతూ అసలు ఈ బయలు ఏమిటండి ఈ బయలు చెప్పానికి వీలు కాదు కానీ నువ్వు అర్థం చేసుకోగలిగే శక్తి ఉంటే ఒక సూచన చెత్తా పెద్దలు చెప్పిన సూచన ఆ సూచనని పట్టుకొని అర్థం చేసుకోవచ్చు అంటే అచల పరిపూర్ణ రాజయోగంలో కనబడేటటువంటి దానిని చూపించి కనబడని దానిని అర్థవేదో దర్శింపజేసి నిను లేకుండా చేసే పద్ధతి అతల పరిపూర్ణ రాజయోగం అన్న మొదటి పని ఏంటంటే ముందు అందరికీ తెలిసినటువంటి సాధారణమైనటువంటి ధానాన్ని స్వీకరిస్తాడు ఏ ఏం చెప్పారు అయ్యా బయలు అంటే వారికి సూచన చేసిన గురువు గారు బయలు అంటే ఏంటంటే ఇల్లు అనేది ఒక ఆవరణ ఈ ఆవరణ ఎందులో ఉంది అంటే ఆ బయలు అనే స్థితిలో ఈ ఇల్లు ఆవరణ యలని పొలాలని బయలని ఇలా బీడు భూమి రకరకాల పేర్లు పిలుస్తూ ఉంటారు బయలు అంటే విశాలమైన ప్రదేశం అనే అర్థం ఈ సూచనను అనుసరించి నువ్వు తెలుసుకోని ఆయన తెలుసుకుంటే ల్లూరు కల్వ కృష్ణయ్య వారు ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే వారికి సహజంగా సోహం ధ్యానం ఉంటే లేకుండా స్వామి నిర్భయానందులు వారిని తమలో ఐక్యం చేసుకున్నారు సచవీరి అయి వారే చైతన్యాని వారిలో విలీనం చేసుకో అలా విలీనం చేskoడన ద్వారా వారికి శరీర స్థితి శైశరీడిగా ఉండగనే లభిస్తుంది కాబట్టి ప్రతిదానికీ ఒక ఆవరణ இல்லనేటటువంటి ఆవరణ ఘటమనే ఆవరణ పాఠమనే ఆవరణ మఠమనే దహరం అనే ఆవరణ బిందు అనే ఆవరణ కేవలం అనే ఆవరణ ఇలా ఒక్కొక్క ఆవరణ యొక్క విస్తృతిని పెంచుతూ పోతే ఆయా ఆవరణలన్నీ కూడాను ఒక బయలులో ఏర్పడ్డాయి ఇప్పుడు ఈ ఇల్లు అనే ఆ బయలు ఏమైనా గుర్తించిందే ఆ బయలుకి దీనికి ఏమైనా సంబంధం ఉందే పోని ఈ ఇంటిలో జరిగేటటువంటి జీవన నాటకానికి ఆ బయలు ఏమైనా స్పందిస్తుంది ఈ ఇల్లు ఆవరణ లోపల ఏర్పడుతున్నటువంటి జనన మరణ సదృశమైనటువంటి ఆటకి ఆ బయలు ఏమైనా స్పందిస్తుంది పోనీ దీని జోలి దానికి ఏమైనా ఉందా పోని దాని ఆధారంగా ఇది ఉంది అని చెప్పడానికి ఏమైనా సూత్రం కనబడుతుంది దాని మీద ఇది నిలబడినట్టు కనబడుతుంది ఒక రకంగా చూస్తే ఇది సాన్వయం సరిపోయినట్టు కనబడుతుంది కానీ యథాతథంగా ఇలా కాదు దర్శనం యొక్క విస్తృతిని పెంచుతూ పోవాలి ఇలా ప్రారంభించి సాధారణంగా అందరూ ఏమంటారు అంటే ఎవరైనా మహానుభావులు కనబడగానే అయ్యా మా ఇంటికి దయచేయండి మా గృహాన్ని పావనం చేయండి అంటున్నారు ఏ గృహం అని అడిగామనుకోండి అయ్యా అక్కడెక్కడో మేము ఏడంతస్తుల మేడో ఒకటి మంత్రి తమరు వస్తే తమకి అర్ఘ్య బాధ్యములు ఇచ్చి సత్కరించి పండుగ ఫలము పత్రం పుష్పఫలంతో భక్తితో అర్పించి మేము ధన్యలు అవుదామని మా అభిప్రాయం తమరు పాద పూజకు పెద్దలు ఎప్పుడైనా సరే ఏమడిగారంటే ఏ ఇంటికి రమ్మంటావు అని అడుగుతున్నా ఈ ప్రశ్నని చాలా లోతుగా అర్థం చేసుకోవాలన్నమాట అంటే దేశకులైనటువంటి వారు దేశకేంద్రులైనటువంటి వారు దేశిక వారు నిజ వారు పరమ గురువులు పరమేశ్వరి మనం అసలు ఆహ్వానించాలి సిమెంటు ఇసుక గోడలతో కట్టినటువంటి ఈ ఆవరణలోకి వాళ్ళు వస్తే అది పవిత్రం అయిపోతుందాకపోయింది ఎందుకనిట ఈ సృష్టిలో పవిత్రం అంటూ ఏదైనా ఒకటి ఉందంటే అది జ్ఞానం ఒకటే కాబట్టి ఆ జ్ఞానం ఈ సిమెంట్ ఇటుకలు గోడలకు అవసరం లేదు कब शरीर इंटर शरीर की कावि यह ज्ञापे इंडा पधि वर के आलोचि कर्म संबंधी गुण संबंधी वासनामय जीवना ग्ञात जीवड़ विस्तृति चंदे नामरूपात्मक ना जगज्जीवेश्वर तय में जगज्जी विड़ी ब्रह्मा प्रवेशुति की साक्षि कुटस्थ अट्ठी कुटस्थ ब्रह्मे नैन ने निर्णयानी पड़ा सद्गुकृप काश्वराग्रह का తత్వదర్శనం కొరకు ఈశ్వరానుగ్రహం కావాలి నామరూపాలు లేనివి ఉన్నట్లు కనుగొంటుంది ఉదాహరణ చూస్తే ఇప్పుడు ఆ ఇల్లు బయలు ఉందనుకోండి ఆ బయలుకి పేరు ఎవరు పెట్టారు ఈ ఇల్లు కట్టుకున్నవాడే పెట్టు ఆవరణ సహితుడైన వాడు ఆ ఆవరణ రహితానికి బయలు అని పేరు పెట్టాడు అంతేగాని ఆ బయలు ఏది కూడా తనకి ఫలన పేరని అదేం చెప్పలేదు నిశ్శబ్ద బ్రహ్మము ప్రణవాతీతమైనటువంటిది మౌనవి ఆఖ్యత मर निशब्द ब्रह्म नादोपासन तो तेयली अंटे नादम यायस्था ले लेक बिंदु ने आश्री चेसे उपासन द्वारा अंदुआकाशम बिंदु, बिंदु उत्पन्नो कैवल्य पद्धति गक प्रयत्न चैसे सहज निर्विकल सामधि निष्ठ चुे वैसे उ केवल पटेक पोगोट में इला प्रती चोट यदो आवरण ऐरपड़ దానికి అవతల బయలుగా ఉన్నది మరి అట్టి బయలును ఎత్తిదని తెలియజెప్పేవాడే నిజ గురు బయలును దర్శింపజేయగలిగే సమర్థుడు పరమగురు అట్టి బయలును అట్టి బట్ట బయలును దృఢీకరించి ఉన్నది ఉన్న ఎరుకను విడిపించడి వాడు ఎవడం పరమేశ్ గురు ఇలా వాచ్యార్థ లక్ష్యార్థాలుగా అభావ స్థితిని లేకుండా చేసే పద్ధతి అచల పరిపూర్ణ రాజే అందుకని దీనికి పరిపూర్ణమని సాధారణంగా బోధలన్నింటిలో చివరి బోధ పూర్ణ బోధమే అయ్యున్నప్పుడు పూర్ణ బోధ ద్వారా ఎరిగేటిది పూర్ణమే అయి ఉన్నప్పటికీ ఎరిగిటి అఖండ ఎరుకను విడిపించేటువంటి పద్ధతి పరిపూర్ణ పద్ధతి అరవింద మహర్షి కూడా పూర్ణ యోగాన్ని ప్రతిపాదించారు అద్వైత సిద్ధితో పూర్ణ జ్ఞానాన్ని పొందవచ్చు కాబట్టి పూర్ణత్వం నిర్ణయం అయ్యేటటువంటి ఏ అఖండ ఎరుకైతే ఉందో దాని నుంచి విడిపించే పద్ధతి పరిపూర్ణ పద్ధతి అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతి అలా తెలియబడాలి అంటే అక్కడి దాకా తేటతల్లంగా నడిచినటువంటి నడక కలిగిన వాడే ఉంటారు సామనాము గతి అయితే ఇప్పుడు ఈ ఎరుకకి పేర్లు ఎవరు పెట్టారు ఆ పరిపూర్ణమైన బట్టబయలకి ఈ ఎరుక పేరు పెట్టి ఆ బట్టబయలు దర్శించగానే తన లేదు తనకు మూలము కాదు తనకున్న లక్షణములు ఏవి దానికి లేవు స్థానము లేదు ఆశ్రయము కాదు ఆధారము కాదు కాబట్టి తానే లేకుండా పోయి మరి ఎరుకకి పూర్ణ అఖండ ఎరుకకు ఎవరు పేరు పెట్టారంటే తనకు తానే పెట్టుకుంటు ఏకమనేకమయ్యేంత వరకు పెట్టుకుంటు ఏదైతే సచ్చిదానంద ఘనమని సత్య జ్ఞానానంద స్వరూపం అది బంగారాల ఇప్పుడు ఆ బంగారం ఏమో ఉంగరాలైంది బొంగరాలైంది ఆభరణాలు అయింది ఏడువారాల ఆభరణాలు అయింది ఇప్పుడు ఆ ఆభరణాలకు పేరు ఎవరు పెట్టారు కాళ్ళకు పెడితే మెట్టలు మండమలకు పెడితే బడ్డీలు వంకీలు దండలు కంటలు కారములు బుడకలు ఆటంకములు చూడాలని గొప్పని వీళ్ళు అన్నింటా వ్యాపకమై ఉన్నది బంగారమే అందరికీ కనబడేది శృంగారమే శృంగారం అంటే ఇక్కడ కామయీక్షతో కూడినటువంటి భావంలో బోధించబడలేదు జీవాత్మ పరమాత్మ ఎడల కలిగినటువంటి ప్రతిస్పందనకు శృంగారమని పేరు ఈ శృంగారం అంటే ఇది సంస్కృత శబ్దం శృంగము శృంగి ఆ శృంగస్థానమునందు నిలకడ చెందించేటటువంటిది శృంగారం ఆఖ్య ఆఖ్యాయిక అదేక దృష్టితో దీపశిఖపై దృష్టి నిలిపి ఉంచినటువంటి ధ్యానం చేసేటటువంటి వారికి ఒక రసానుభూతి కలుగుతుందట ఏమి చేయకపోయినా ఏమి చూడకపోయినా ఇంద్రియములన్నీ ప్రకాశమునందు లయించిపోయినటువంటి స్థితి అందు అవ్యవహారీగా ఉన్నటువంటి నేనులో స్వాత్మరామ రసానుభూతి స్వానంద రసానుభూతి తనను తాను అనుభవించేటటువంటి తనలో తాను రమించేటటువంటి రసానుభూతి దీనికి రాస లేక శృంగారం అని పేరు శృంగాటకము మీది శృంగారం అని యోగ నిర్ణయం చాలామందికి వీడియో కథాద్ అర్థములు విచారణ క్రమం తెలియకపోవడం వల్ల నీచోపమానముల చేత తామసికమైనటువంటి జీవనానికి జంతువులే పశువులే జీవించేటటువంటి వాటికి ఈ పేర్లను తగిలించి ఉన్నతమైనటువంటి జీవనాన్ని జీవించే లక్ష్యాన్ని కోల్పోతూ ఉంటారు కాబట్టి అనయముగా జీవాత్మ చదివడి తారకముసు పెరుగల సద్గురుని కృపచేతారతమ్యము తరచి కనుగున్నా రాను ఎటులో పోను ఎడులో అయినెడు కనియు కానని త్వడులో తరకము చూవలనన్నా సద్గురుని కృపచే తారతమ్యము ఆ సద్గురు పరబ్రహ్మడైన మహా అనబడేటటువంటి వాడు ఎలా చూస్తున్నాడో ఈ నిజ శిష్యుడు అలా చూడాలి అలా చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇవ్వటానికి గురుకృపాన్ని పేరు అలా ఉండగలిగేటటువంటి సామర్థ్యానికి ఇవ్వటానికి గురుకృపాని పేరు నత్రయం ద్వారా దీక్షాత్రయం ద్వారా జరిగేటటువంటి భయం అందువల్ల ఈ ఉపదేశ సాంప్రదాయ విధి అంతా వచ్చింది అయితే ఉపదేశ సాంప్రదాయ విధి పొందిన వారందరూ బయలును దర్శిస్తారా అంటే అది కొద్దిగా సందేహమే కంటే మరి ఈ కాలంలో ఆత్యంతిక శ్రద్ధ అత్యంతాభావమును పొందేటంత వరకు నిలబెట్టుకోగలిగిన వాడే బయలును దర్శించగలుగుతాడు అంటే ఈ అఖండ ఎరుకకు ఏడు అభావములు ఉన్నాయి ఆ ఏడు అభావములను తెలిసి విడిపించబడాలి ద్రవ్య గుణ కర్మ సమవాయ సామాన్య శేష అత్యంత అభావం ఇలా కనబడుతున్న ద్రవ్యం అభావం అని తెలియాలి సూక్ష్మ శరీరంలో గుర్తించబడుతున్న గుణం అభావం అని తెలియాలి కారణ శరీరంలో గుర్తించబడుతున్నటువంటి కర్మ అభావం అని తెలియాలి మహాకారణ శరీరం అందు తెలియబడుతున్నటువంటి भावम। अभाव दानवत समवाय भाव अरे अभाव मरला ईश्वर स्थूल शरीरम ईश्वर सूक्ष्मशरमो अव्याकृत हिण्यगर्भ परमात्म వీటన్నింటియందు కూడా ఆయా అభావ స్థితులు పొంది ఆఖరిదైనటువంటి అత్యంత అభావమును దాటినటువంటి వారు ఉంటారో వాళ్ళు ఆ కేవలపు టేరుతను దాటుతారు కాబట్టి భావమును తెలుసుకుని భావమును శుద్ధి చేసుకొని శుద్ధ సాత్వికమైనటువంటి బ్రాహ్మీభూత స్థితి ఎందు నిలకడ చెందటం మొదటి పరిణామం గుణాతీత స్థితి అందు నిలబడి బ్రహ్మనిష్ఠుడై నాలుగు మహావాక్యముల ద్వారా నాలుగు ముక్తి స్థితులను చతుర్విధ ముక్తులను స్వానుభవ నిర్ణయంగా పొంది ఉండటం రెండవ ఈ రెండు దివ్యయానాలు పూర్తి చేయడానికి మొదటి దివ్యయానమైనటువంటి మానవోపాధి వరకు వచ్చి ఉండాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది అందుకని ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మిగిలినటువంటి జీవరాశికి ఈ దివ్యయానములను పూర్తి చేసే అవకాశం లేదు ఇలా మూడు దివ్యయానములు బ్రహ్మనిష్టుడై జీవన్ముక్తుడై ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పరము అనేటటువంటి దానిని నిర్ణయింపజేసే పద్ధతిగా పరిణమించడం మొదలుపెట్టాడు ఇతడు అర్హుడు పరిపూర్ణని తెలియబడడానికి ఇతడు అర్హుడు సర్వము శూన్యము ఒకటని తెలియబడడానికి శూన్య సర్వములు లేనివని తెలియబడడానికి సంకల్పము శూన్యము కాలము సంకల్పాతీతము శూన్యాతీతము కాలాతీతము అనేటటువంటి వాటి ద్వారా త్రయాలు లేనివని అఖండ ఎరుక లేనిదని ద్విపుటీ లేనిదని నిర్ణయింపబడటానికి అధికారి ఈ రీతిగా త్రిపుటిని దాటినటువంటి వాళ్ళే ని దాటానికి అర్హులు ఎట్లా అయితే ఎంఫిల్ చేసినటువంటి వాళ్ళు పిహెచ్డీ చదవడానికి పీహెచ్డీ చేసిన వాళ్ళు ప్రొఫెసర్ అవ్వడానికి ప్రొఫెసర్ అయిన వాళ్ళు వైస్ ఛాన్సలర్ అవ్వడానికి ఇలా లౌకికమైనటువంటి విద్యలలో అయితే అధికారిత్వాన్ని చెప్తున్నామో ఇది జ్ఞాన ప్రమాణానికి సంబంధించినటువంటి పరిణతి ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ నిబద్ధతకు కట్టుబడి ఆ దృష్టికి కట్టుబడి సహజమైనటువంటి రీతిలో తనను తాను పోగొట్టుకునేటటువంటి పరిణతిని పొందినటువంటి వారెవరో వారికి పరిపూర్ణ నిర్ణయమైంది కాబట్టి పెద్దల మార్గంలో మాటకు మాట సరి ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే వరేమడుగుతారంటే నిర్ణయంగా తెలుసా అని అడుగుతారు నిర్ణయంగా తెలియడం అంటే కష్టతమ నిర్ణయంగా తెలియాలి సప్తాభావముల నిర్ణయంగా తెలియాలి షోడశావస్థల తెలియాలి ఇవన్నీ లేనివనే నిర్ణయం తెలియాలి అది ఎట్లా లేదో నిర్ణయింపజేసేటటువంటి దృఢమైనటువంటి వస్తునిషేజ్ఞ ఇలా తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారు దేశీ కేంద్రుల యొక్క చరణార విన్నముల సర్వార్పణ చెందినటువంటి వారు సర్వస్య శరణాగతి తనుమణన ప్రాణములే కాదు ఎరుకను బలిగా సమర్పించినటువంటి వాడు చైతన్యాన్ని స్వాధీనపరుచుకొని ఆ చైతన్య రహిత స్థితి కొరకు చైతన్యాన్ని బలిగా సమర్పించాలి బలి అంటే స్వీకరించక్కర్లేదు బలమునిచ్చేది బలి బలము కలిగిన వాడు బలి బలి చక్రవర్తిని మనకు ఒక మహానుభావుడు ఉన్నాడు భూమండలాన్ని మతాన్ని పరిపాలించిన కృతయుగ ఈనాటి రాజులు రాజులు చక్రవర్తులు అందరూ కొద్దిపాటి దేశాన్ని కొద్దిపాటి రాష్ట్రాన్ని కొద్దిపాటి ప్రదేశాలను కొంతమంది అయితే తమ సామ్రాజ్యానికి తామే రాజులమని తమ వద్ద పనిచేసే వారి మీద అధికారం చలాయించేవారు అందరూ ఇలాంటి రాజు అనే అభిమానాన్ని అండ ఇరుక కూడా ఒక అభిమానం ఉంది అనంత విశ్వానికి అధిష్టానం అనేటటువంటి అభిమానం అందువల్ల అభిమానం పోవాలి అంటే బలి ఎలా అయితే తన తలని సమర్పించాడో వామనుడికి అట్లా అహానికి సమర్పించాలి బలి సు తాను పోగొట్టుకునేటటువంటి నడక నాలుగవ దివ్యయానం ఇలా నాలుగు దివ్య యానములుగా ఈ అంతర్ముఖ ప్రయాణం ఉంది చైతన్యం తనమూలాన్ని తాను లేకుండా పోయేటటువంటి చైతన్య వికాసం చైతన్య వ్యావనం ఈ రెండు పూర్తి అయిపోతాయి అన్నమాట ఈ నాలుగవ దివ్యయానం అందువల్ల ప్రధానంగా ఈ నాలుగవ దివ్యయానం మౌన వ్యాఖ్యగా సాగుతుంది బుద్ధిపాటి సూచనలతో నడుస్తుంది బోధా పద్ధతులన్నీ మూడవ దివ్యయానానికి పూర్తి गुरीगुर्त पद्धनी सूचन का चपटा पानी काबट्टी गुरी गुर्तजेपी वो वाडेरा इला त्री अनेरी एरक निरूपा की गुरी गुर्तू ते బయలున్నదని తెలియడానికి కూడా గురి గురువు మొదలు అచలమును ఎరిగించదా ఎరిగించదన దాంట్లో కూడా మెలికుందన్నమాట సూచన అంటే లేని ఎరుక పద్ధతిగా తెలిసిన వాడై ఉండాలి విజితముగా లేని ఎరుక వివరించదా కడకు ఎరుక విడిపించదు అని కదా ఆశీర్వచన వాక్యం అలా ఈ నడకలో నడిచేటటువంటి వారందరూ రిపో ఇతర ప్రపంచెల్లా తగ తెలియుము తెలియము అనొచ్చు కదండి తగ తెలియము అంటే బాగా తెలియాలంట బాగా తెలియము అంటే దాన్ని రాకడెలాగో పోక్కడెలాగో తెలియాలంట ప్రతిదానికి దీనికి వివర్తవాదం అంటే అధ్యాత్మ వాదములలో చాలా రకాలైన వాదాలు ఉన్నాయి ఈ వాదములన్నీ తెలుసుకోవడానికి జిజ్ఞాస అవసరం జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చేసి జిజ్ఞాస జ్ఞా తెలుసుకోవాలి అనే ఇచ్ఛ ఉన్నటువంటిది దానికి జిజ్ఞాస అయితే అది తెలియమ్ముతో సరిపోతుంది మరి తగ తెలియమ్ము అన్నారు కదా అంటే జిజ్ఞాస ఒకటి చాలన్న ఏదో శాస్త్ర ప్రమాణంగా గురుబోధ వినటం అయిందండి ఆ తర్వాత పరిణామం ఏం ఎక్కడ ఆగిపోయానో తెలియలేదండి ఏమైందో తెలియలేదండి ఎరుకో మరుపు అన్నారు కానీ ఏది ఎరుకో ఏది మరపో తెలియలేదండి ఏది బయలో నేను దర్శించలేదండి లాంటి ప్రశ్నలకు అవకాశం లేదనమాట అక్కడ అన్నీ క్షుణ్ణంగా తెలిసిన వాడే ఉండాలి ఏది ఎట్లా వస్తుందో ఏది ఎట్లా వ్యవహరిస్తుందో ఏది ఎట్లా పోతుందో అలా తెలిసిన వాడెవడో వాడుతాగా తెలియను బాగా తెలిసాడు ఏమిటా ఇంతకీ తెలిసింది ఆయన ఇతర మెల్ల ఇతరమంత ప్రశ్న ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతంలో కూడా ఎవరికి వాళ్ళకి బాగా తెలిసిన వారు ఎవరంటే తనకి తాను బాగా తెలుసు నీకు ఎవరి గురించి తెలిసాయంటే నా గురించి నాకు బాగా తెలుసు అంటాడు ప్రతి వాడు ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి కూడా తెలిసినటువంటి జ్ఞానం ప్రజ్ఞ ఏ స్థాయిలో పనిచే గురించి తనకు తాను బాగా తెలుసు ఇప్పుడు శ్వాస విడిచేటటువంటి జీవి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా తన గురించి తనకు తాను బాగా తెలుసు ఇప్పుడు ఆయన తన ఆ జీవన పర్యంతం ఏం చేశాడే అంటే తనకంటే అన్యమైనటువంటి దానిని ఇతరమైనటువంటి దానిని తెలుసుకొని అది అనన్యంగా ఉన్నదనే నిర్ణయాన్ని పొందే ఒకటి ఏమనుకున్నాడంటే తనకంటే అన్యంగా ఈ జగత్తుంది తనకంటే అన్యంగా ఈ ప్రపంచం ఉంది తనకంటే అన్యంగా మిగిలినవన్నీ ఉన్నాయి నాను వేరు ఇదంతా వేరం అమ్ము ఈ వేరు వేరు అనే భేద బుద్ధి చేత ద్వైతభ్రాంతి కలిగి ఈ ద్వైతభ్రాంతిని విడిపించడానికి అనన్యభావాన్ని పొందేటటువంటి భక్తి మార్గాన్ని ఉపదేశించి ఆ భక్తి మార్గం ద్వారా విభక్తమైనటువంటి స్థితిని అనన్యమైనటువంటి స్థితిని పరాభక్తిని పొందేటటువంటి పరిణామాన్ని పొందే పరాభక్తి స్థితిలో అలీనమైపోయినటువంటి స్థితిలో భక్తి జ్ఞానం ఒకటై కాబట్టి కర్మ భక్తి యోగ మూడు కూడా పరాకాష్ఠ స్థితిలో త్తు ప్లస్ మయము తన్మయమైనటువంటి స్థితిలో జ్ఞానమే అయి మరి మరలా ఈ జ్ఞాన మార్గానికి సంబంధించిన దాంట్లో మన్మయము చిన్మయము తన్మయము అని మూడు స్థితులు ఉంటాయి అంటే ఏ దేని అధిగమిస్తే దానిని బట్టి అధిగచ్ఛతి అన్న స్థితిని బట్టి పేర్లు ఎవడైతే మనోజయాన్ని పొందాడో వాడు జ్ఞాత వాడు జీవుడు వాడు సాక్షి వాడు మన్మయం ఎవరైతే చిదాత్మభావాన్ని పొందాడో ఆత్మనిష్ఠుడయ్యాడో జగజ్జీవేశ్వరులనే త్రిపుడిని దాటాడో అట్టి ఆత్మనిష్ఠుడు సిన్మయం ఎవరైతే బ్రహ్మానుసంధానం చేత ఉన్నది బ్రహ్మమే అనేటటువంటి ఒక్కదానిని మాత్రమే గుర్తిస్తూ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్థువ సహస్రేణ పురుష ఆ ప్రభువుగా ఉన్నాడు విభూతిగా లేడు త్వదంశక అనే తత్వం లేదు తత్తుగా ఉన్నాడు త్వం రద్దయిపోయింది కర్మత్రయం లేదు గేత్రి గుడి లేదు ఉన్నది బ్రహ్మే అనే నిశ్చయాత్మక జ్ఞానంతో నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలో దృఢమైపోయిన సర్వకాలము ఇది ఒక్కటే కలదు ఇంకేమీ లేదు అన్నాడు ఎలా అంటే సముద్ర జలం మేఘజలమైంది మేఘజలం వర్షించింది వర్షజలం నది అయింది నదీ జలం ఒకటే కదా జల తన్మాత్ర అంతటా ఒక జల చక్రం ద్వారా ఏదో పరిణామం చెందినట్టు కనబడుతుంది ఘనీభవిస్తే మంచని ఆవిరైతే నీటి ఆవిరని ప్రవహిస్తే నీరని స్థితి భేదం చేత విలువపడుతుంది ఉన్న జలమనే లక్షణం ఏమైనా మారిందా మారలేదు బ్రహ్మం అనేటటువంటి లక్షణం ఏమైనా మారిందామారు జడచేతనమని పిలువబడ ఆధార ఆధేయమని పిలువబడ జీవేశ్వరులను పిలువబడ్డ కామేశ్వరి కామేశ్వరులని పిలువబడ్డ త్రిపుర సుందరి త్రిపుర నారాయణీ నారాయణులని పిలువబడ ఏ ద్వీపుడిని ఆశ్రయించడానికి ఏ రకమైనటువంటి అన్వయం చెప్పబడినప్పటికీ ఉన్నది ఎలా నిర్ణయం చేసి చేస్తే ఇతరమైన ప్రపంచమల్లా ఆ బ్రహ్మనిష్ఠుడై ఉండి చూచాడు అలా చూడటానికి తగ తెలియుము అనేది బ్రహ్మేశ్వరుడి క్షుణ్ణంగా తెలుసు నీ వెరుకేన ఇప్పుడు ఆ బ్రహ్మణేశ్వరుడికి చెబుతున్నాడు నాయన నువ్వు పెండ బ్రహ్మాండ పద్ధతిగా అంతా తెలుసుకుంటున్నావు కదా నువ్వు గుర్తించగలుగుతున్నావు ఆ గుర్తులన్నీ ఎరుకేనైనా వాయువులో వాయువు మృత్యుదేవతాస్థానం వరకు దిగి వచ్చిన వాడు కూడా బ్రహ్మే మరల ఉత్క్రమణం ద్వారా వెనకకు వెళ్ళి కూటస్థుడైన వాడు కూడా బ్రహ్మమే అక్షరుడన్న బ్రహ్మమే అక్షరుడన్న బ్రహ్మమే ఇదంతా ఎరుకే ఎందుకని తనను తాను గుర్తున్నాడు కాబట్టి పరిపూర్ణమెరిగేది రుకా ఎరిగేది ఇంకొక్కటి లేరు ఈ రెండిగేది ఉన్నదేమో పరిపూర్ణం దానికేమో ఈ పెండ బ్రహ్మాండాల జోలీ లేదు అందలి అమలు జోలీ లేదు వాటి చేరికైనా అఖండమైనటువంటి స్థితి యొక్క జోలి కూడా లేదు తనకి తెలివి లేదు అసలు అది లేదు ఉన్నదని చెప్పడానికి తనకు తానుగా ప్రకటన కావడం లేదు తానున్నానని నిరూపించుకోలేటటువంటి పద్ధతి దానికి లేదు ఉండటం తప్ప ఉన్నానని అనదు ఏ శబ్దం లేదు ఏ గుణము పరిణామము ఏ కదలి కాలేదు అలా ఉన్నది సరిపో మరి ఎరుగబడుతున్నదాని చెంత ఎరుగబడుతున్నదాని సంగతి అయినా సరే ఇరిగేదాని సంగతి అయినా రెండు ఉన్నాయట ఎరుగబడుతున్నది ఇరుగుతున్నది ఈ రెండు ఒకనే ఒక ఎరుగారా బాబు అది ఖండములుగా ఉన్నటువంటి ఖండముగా ఉన్న ఎరుకలో ఈ ఖండ ఎరుకల భాగం ఎరుగబడుతున్నది మళ్ళినప్పుడు ఎరుక ఎరుగుచున్నది శుద్ధ ఎరుక నేనన్న జీవుడు మిశ్రపుటెరుగ తానన్న బ్రహ్మము శుద్ధ ఎరుక దాని అవతల పరారూప ఎరుక లేక కేవల పుట్టిరు కాదు ఇలా అనేక రకాల ఎరుక పద్ధతిగా పెట్టబడినటువంటి నిర్ణయం మరి రెండున్నాయి అందామా ఎరుగబడేది ఎరిగే నేను ఉన్నాయి రెండు లేవులనైనా ఉన్నది ఒక్క కండ ఎరుకే రెండుగా కనబడుతున్నా ఎలాగైతే ఒక పిల్లవాడికి తండ్రి వారి తండ్రి దగ్గర పిల్లవాడు ఏకకాలంలో పిల్లవాడు అయి ఉన్నాడు ఏక తండ్రి కూడా అయి ఉన్నాడు ఎరుగబడే పిల్లవాడు ఎరుగే తండ్రి అక్కడే కదా వేరుగా ఇక్కడ ఉన్నారు అలాగే ఎరుగబడే పెండాండము ఎరుగుచున్న బ్రహ్మాండము इंत कची वायुरी भूमि भूमि भूतत्व में भूतत्व घनीष्ठी कठिनांशक स्थानी दूटस्थुड़े एवर अ తెలియదు నా పని భూ భూ భూమి అనే పృథ్వీపంచకంలో భాగంగా ఉన్నా నేను పృథ్వీపంచక అధిష్టానం వరకే నాకు తెలుసు విసర్జక విసర్జక వ్యవస్థలో మాత్రమే నా వ్యవహారం ఉంది నువ్వు చెప్పి ఆ బ్రహ్మం ఏమిటో ఆ కూటస్థుడేమిటో అని ఆ ఇంద్రియం నాకు ఆజ్ఞ అయితే నేను పనిచేస్తాను ఆజ్ఞ కాకపోతే నేను పనిచేయను అని ఆజ్ఞ ఇచ్చేవాడెవడు అని దాన్ని అడిగాడు నేను జడం అయినా నాకు తెలివి లేదు ఇలా ఒక్కొక్క దాన్ని అడుగుతూ పోయాం ఇరవై ఒక మాట చెప్పింది నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు కాబట్టి తెలుసు అన్నవాడెవడో వాడు జ్ఞానం తెలుసుకున్న వాడేవడో వాడు జ్ఞానం ఇప్పుడు జ్ఞాత స్థానం నుంచి మళ్ళీ ఒక్కొక్కటి కింద కడుగుతూ ఇవన్నీ ఏం చెప్పి ఏంటో వాడు చెప్తున్నాడు అయ్యా బాబు వాడు చెప్పబట్టి నేను పనిచేయవలసి వస్తుంది నా వ్యవహారం అంతా వాడి చేతిలో ఉంది వాడు ఆజ్ఞ వేస్తే నేను వ్యవహరిస్తాను వాడు విరమిస్తే నేను జాడ మరి జ్ఞాత మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇది ఆకాశపరిచింది మరి జ్ఞాత నేను కదా నేనాజ్ఞ వేస్తేనే కదా మనోబుద్ధి చిత్త అహంకారములనే అంతఃకరణం పనిచేసేది మరి నేనున్నానని నిరూపించడానికి వాటితో పనేముంది అవి జడములు కదా అవి స్వయం చేతనములు కావు అని స్వాధీనపరచుకోగలిగినటువంటి దృష్టిని ఇవ్వగలిగేది పంచీకరణ కాబట్టి సాంఖ్య విచారణ వల్ల ప్రయోజనం ఏమిటంటే ఈ ఐదైదులు ఇరవై ఐదుని చక్కగా తెలిసి ఆయా వ్యవహారములను విరమించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందటం అవి జడములు స్వయం చేతనములు త యొక్క ప్రకాశం చేత అవి ఎట్లా ఉనికిని కలిగి ఉంటున్నాయో గాఢ నిద్రావస్థలో జ్ఞాత జ్ఞాతలోనే ఉన్నాడు అప్పుడు కాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియదు కళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియదు అసలు శరీరం ఎక్కడ పడిందో తెలియదు పెద్ద నిద్ర సరే సరి ఏది ఎక్కడుందో ఎవడికి ఇప్పుడు ఎవరు ఎవరి అధీనంలో ఉన్నట్టు ఎరుకబడేది ఎరిగేది రెండు ఉన్నాయి అందామా ఇప్పుడు రెండు ఒకటే అందామా విమర్శ చేసినప్పుడు జడచేతనములు అనేటటువంటి ద్వైతీభావంతో చెప్పబడుతున్నటువంటి పద్ధతి బ్రహ్మనిష్ట వరకే మనకు వస్తుంది ఆత్మనిష్ట వరకే మనకు వస్తుంది ఇష్టిగా ఆత్మనిష్ట సమిష్ఠిగా బ్రహ్మనిష్టవరగా మనకు తత్పరమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయం దూరేటప్పటికి ఇవన్నీ అక్కడ లేవు మాట అంటుంది ఒక కథ ఇవన్నీ ఒకటి మాట ఇక్కడ ఏమంటున్నాడు ఎరుక పుట్టు మూల ఇప్పుడు ఈ జ్ఞాత తన మూలం ఎక్కడో చూడబోతే తానే లేకుండా పోయింది ఈ ఐదైదు ఇరవై ఐదులో మిగిలిన ఇరవై నాలుగు పరిస్థితి కూడా అదే తమకు ఆధారమేది తమకు అధిష్టానం ఏది మాకు అనుకుంటూ వెనక్కి తీసుకుంటూ పోతే దీనికి కోర్మ న్యాయం అని పేరు తావేలు లోపలికి ఎట్లా అయితే తన అవయవాలను అలా ఆత్మ సంయమయోగం చేస్తూ విరమించినటువంటి వాడెవడైతే ఉన్నాడో ఆ వాడు కోర్మన్యాయాన్ని పాటించినవాడు సాధకులందరూ తప్పక ఈ కోర్మన్యాయాన్ని కలిగి ఉంది అలా తనలోకి తాను విరమించి తనలో తాను రమించి ఈ రెండు చేతనైన వాడెవడో వాడు వేదాంత పద్ధతిలో పురోగమించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన కాబట్టి అన్ని సాధనలు నీకు ఎందుకు ఉపయుక్తమయ్యా అంటే తనలోకి తాను విరమించడానికి తనలో తాను రమించడానికి ఈ రీతిగా స్వానంద భావే పరానంద భావే అంటుంది అద్వైన ముందు స్వానంద భావాన్ని పొందారు అలా తర్వాత పరానందం అంటే ఏమిటో తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞానావళి మన ఆనందంలో ఉన్నటువంటి లక్షణ భేదాన్ని కాబట్టి ఆత్మనిష్ఠులైనటువంటి సాక్షిత్వస్థితిలో ఉన్న వాళ్ళందరూ తప్పక బ్రహ్మజ్ఞానా అనుసంధానం చేసి ఆ బ్రహ్మనిష్టను పొందాలి చాలా విశేషమైనటువంటి లక్షణ సమూహం లక్షణ లక్షణ సముచ్చయమంతా అందులో చెప్పబడదు కాబట్టి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థుడు ఎవరైతే ఆ కూటస్థుని యొక్క ప్రతిబింబం జ్ఞాతం మరి ఇప్పుడు ప్రతిబింబం స్వయం చాలితమా స్వచేతనమా అని చక్కగా విరిగి చూస్తే పెండాండం అంతా ఆభరణం బ్రహ్మాండం బంగారం ఏమంటే బంగారాన్ని ఎలా పెట్టుకుంటామో ఎలా భోగిస్తావు సరాసరి భోగించలేవుగా ఆభరణం అయితేనేగా నామరూపాదులను ధరిస్తేనే కదా అంటే నామరూపాదులను ధరించినా అందు ప్రతి అణువు బంగారమే వ్యాపకమై ఉంది కదా ఘటమైనా కుడియమైనా మట్టితో నిర్మిస్తే ప్రతి అణువులో మట్టి ఎలా ఉందో హారమైనా దుద్దైనా చెవి దుద్దైనా తమ్మైనా కంటి అయినా దండెమైనా ఏదైనా ంటి ఎందు అణు అణువు బంగారమే ఎలా ఉందో అనంతంగా వ్యాపకమై ఉన్నట్టు తోస్తూ ఉన్నటువంటి బ్రహ్మాండ సాక్షి అయిన కోటస్థ ప్రకాశం బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటే అట్టి ప్రభువులోనైనటువంటి విభూతి అయినటువంటి పిండాండం దానిలోని అంశ కదా మరి పిండాండంలో కూడా ఉన్నది ఆ కూటస్థమే కదా కూటస్థమే కదా ఆ కూటస్థ బ్రహ్మమే కదా కాబట్టి ఈ పిండాండ సాక్షి అయినటువంటి ఆత్మ ఆ బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థ బ్రహ్మము ఒక్కడే అయి ఉన్నాడు అని వేదాంత పంచదశి అనేక రకాలైనటువంటి సమన్వయాలతో ఉపనిషద్వాక్య సమన్వయంతో విద్యారణ్యముని విరచితమైనటువంటి వేదాంత పంచదశి కాబట్టి ఆత్మనిష్ఠులైన వారందరూ తప్పక వేదాంత పంచదశిని బ్రహ్మజ్ఞానావళి వాలని బాగా అధ్యయనం చేయాలి అలా నిర్ణయాన్ని అలా ఎవరైతే పొందుతారో వాళ్ళు బ్రహ్మనిష్ఠని పొందుతారు మరిప్పుడు ఆ బ్రహ్మనిష్ట ఈ ఆత్మనిష్ట జీవాత్మ భావన లేక ప్రపంచభావన కర్త భోక్త భోగి భోగ్యం ఇలా ఎన్ని చెప్పబడినా ఇప్పుడు ఈ రెండు వేరు వేరా ఒకటేనా ఈ రెంట్ ఇంకొకటి లేదు దీని అవతలి ఇంకోటి ఉందని చెప్తే తప్పన్న ఇదంతా కలిపితే మళ్ళా దీని అవతల ఇంకోటి ఉందండి ఇంకో ఖండాన్ని చెప్పినట్టు మళ్ళా దానికి అవతలని చెప్తే దాన్ని ఎరిగేది ఇంకోటి ఇక్క ఖండ పెంచుతూ పోదు కాబట్టి కాబట్టి ఏకమును ఎగర కొడితే ఏకము లేదు అనేకము ఆ పద్ధతిగా ఎరుగబోయితే పోయితే లేదం చె ఏకత్వ స్థితి అందున్నవాడు తన మూలము ఎరగబోతే దానే లేకపోయాడు ఇది సూచన పద్ధతి ఇట్లా తానెవరని ప్రశ్న రావాలి తనను తాను పోగొట్టుకోవాలి ఈ రీతిగా వేదాంత పద్ధతి సునిశ్చితార్థ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ్రహ్మలోకే ప్రవిశంది అని సన్యాసాశ్రమధరులకు తురీయాశ్రమధరులకు స్వాగతవాక్యాలు వారి ఆశీర్వచనాన్ని పొందడానికి నేను శిష్యులు ప్రార్థిస్తారు సశరీరులై ఉండి తె బ్రహ్మలోకే ప్రవిశంది బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వారు బ్రహ్మనిష్ఠులే ఉన్నటువంటి వారు అది దురి ఆశ్రమంలో ఉన్నటువంటి విశేషం కాబట్టి ఏకత్వ స్థితికి వచ్చేటప్పటికే ద్రవ్య గుణ కర్మ సామాన్య సమవాయ విశేష భావములన్నీ వెళ్ళిపోతాయి ఇక అత్యంత అభావం అది పరబ్రహ్మ నిర్ణయం అవ్వగానే అత్యంత అభావం ఆ నేను పరబ్రహ్మ అనేటటువంటి నిర్ణయం ఎగిరిపోతే అట్టి ఎరుక విడితో విడువ విడవబడాలి అంటే బయలును దర్శించినటువంటి స్థితిలో మాత్రమే సాధ్యం అవుతుంది పరిపూర్ణ స్థితిలో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది కాబట్టి ఇలా ఖండ ఎరుకను అఖండ ఎరుకను బట్టబైలును నిర్ణయంగా తెలియజెప్పేటటువంటి పద్ధతిని ఈ కదార్థంలో భాగవతం రక్షణతో కూడినటువంటి ఉపమానాలతో మాటలతో యదార్థవత్ తర్థవత్ యద్శవత్ తద్దేశవత్ అని ఒక నడక ఉంటుంది అంటే ఇది యథార్థం అండి అంటారంటే ఎవరిది ఒకటొకడు వాడికి తెలిసిన సత్యం అదే ఇది యదార్థం ఎత్తే య య య య యార్థం అంటున్నారే యార్థం అంతా కూడా తదర్థంలో అంశ కాబట్టి తదార్థము తత్వ దర్శనం కలిగినటువంటి వాడు తదార్థాన్ని స్వీకరించాడు స్వీకరించి ఈ యథార్థము అణువు ఆ తదర్థము మహత్ కాబట్టి దాన్ని సత్యంగా స్వీకరిస్తే ఈ అణువునందు ఆ తదార్థమే ఉంది నేను చెప్పేది యదార్థం అంటాడట జీవుడు ఉన్నది యథార్థం అంటాడట బ్రహ్మ ఈ యథార్థము ఆ తదార్థము అంతా ఒకటేగా అంటుంది పరబ్రహ్మ ఈ రీతిగా చక్కగా జీవుడు ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ లేకపోరం ఈ నడకని జాగ్రత్తగా మానవ దేహంలో ఉండి ఆ బయలును దర్శించే స్థితి వరకు ఎప్పుడైతే బయలును దర్శించావో తనను తాను లేకుండా చేసుకోగలిగేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అప్పుడు తానే లేనప్పుడు మోహం ఎక్కడా మరల మోహ క్షయం ఎక్కడ కాబట్టి స్థాయి వరకు చెప్పబడినప్పుడు చెప్పడం అని వృత్తి భ్రమలని తొలగిపోతాయి ఈ పరం నిర్ణయం అయితే ఈ పరిపూర్ణ నిర్ణయం అయినప్పుడు భ్రాంతి తొలగిపోతుంది భ్రమ భ్రాంతి రెండు స్థాయిలు అనమాట త్రిపుటి స్థాయిలో అన్ని భ్రమలు ద్విపుటి స్థాయిలో అన్ని భ్రమలు ఈ రీతిగా మనం జన్మరాహిత్యాన్ని పొందాలి అంటే కృష్ణదేశిక ప్రభువులు సూచించినటువంటి ఆ దేశికేంద్రులు సూచించినటువంటి పరిపూర్ణం లేనిక ఈ రెంటిని వస్తునిశ్చయజ్ఞానంగా పొందాలి అలా తనను తాను పోగొట్టుకోం శ్రీ గురు are it on oh.